ఏతదక్తం ఇంతవరకు ఉన్న సూత్రాలన్నింటికీ సంగ్రహంగా ఒక ఉపసంహారం చేస్తున్నారు ఇంతవరకు చెప్పింది ఏతదు ఉక్తం సమరీ అఫ్ వాట్ ఆల్ దట్ లంట్ బైట్ ఈస్ లైక్ దిస్ ఎనందమే అల్పమ అంతరం అపాదాత్మ్య రూపం పశ్యతి ఇప్పుడు నిన్న ఒక పండితుడు ఒక ఆయన ఉయ్యాల ఉయ్యాల చేస్తుయ్యాల దేవుడికి వెంకటేశ్వర స్వామికి ఉయ్యాల ఆ పండితుడు చెప్తున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడంటే ఈ ఉయ్యాలంటే ఇది బ్రహ్మాండమే ఆ ఉయ్యాలలో బ్రహ్మాండంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అంటే జగత్కారణుడు పరబ్రహ్మయ్యే అంటూ ఇలా ఇదే చెప్తున్నాడు నేను ఐ ట్రై టు ఫాలో హిమ్ బట్ హీ లాస్ట్ ట్రాక్ ఈతో ఓగడం అనేది ఈ బ్రహ్మాండములు పరిభ్రమించుట అంత మాట అనలేదు ఆయన అలా తీసుకెళ్ళి కనపచ్చు బట్ దెన్ ఐ థాట్ యు హ్యావ్ టు కమ్ టు దాట్ నువ్వు ఎంతసేపు ఉయ్యాడా ఉయ్యాలో కూర్చోబెట్టాను ఇలా ఊపాను అలా ఊపాను అంటే ఇది నడవద్దు ఓకే యూ డూఇట్ బట్ అల్టిమేట్గా ఉయ్యాలంటే నువ్వు ఈ ఉయ్యాలి కాదు ఏదో సంథింగ్ ఎల్స్ ఫస్ట్ ఇదే నువ్వు తత్వానికి రావాలి తత్వానికి రాకపోతే నీకు బతుకు లేదంటే అంతే కదండి ఎవరికేటండి నువ్వు ఇయ్యాల్లో కూర్చోపెట్టాను నీ టూపా అంటే వాట్ ఇస్ మీన్స్ ఏదో తత్వాన్ని దానికి పెట్టాలి తత్వానికి జోడించకుండా నువ్వు దాన్ని అతాత్వికమైన తత్వ సంబంధం ఒక రిచువల్ కింద యాంత్రికంగా అట్టి పెట్టేస్తే ఇట్ డీజెనరేట్స్ టు ది లెవెల్ ఆఫ్ సూపర్ స్టిషన్ ఆ పొరపాటు చేయకూడదు ఎక్కడో ఇక్కడ ఏదో ఓపెసరంత దాన్ని తత్వానికి ముడిపెడితే అక్కడికి సరిపోతుంది ఈ విషయాలు కొన్ని నేను రెండు మూడు పారాగ్రాఫ్లు రాశాను ఎక్కడ రాశానో కాశీపంచకం పుస్తకంలోనో లేకపోతే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అనే పుస్తకంలోనో ఎక్కడో రాశాను కాశీపంచకంలో రాశాను ఐ ఐ రిమెంబర్ సో తత్వానికి ముడిపెట్టాలి ఇవి ఏది చేసినా తత్వానికి ముడిపెట్టాలి ప్రసాదం భక్షయా ప్రసాదం భక్షయతి అది ఒక శ్లోకాలు లేవు ప్రసాదం భక్షయతి దక్షిణం దక్షిణాం కరోతి ఇలా ఈ వాక్యాలున్నాయి దక్షిణ దేవుడు తెలుసుకుంటాడు ప్రసాదం తిరేస్తాడు అంట ఆ లెవెల్లో ఆపేయకూడదు ప్రసాదం అనగానేమి ఈశ్వరుణ్ణి ఆరాధించటం వల్ల మనస్సుకి లభించేటువంటి ఏ ప్రసన్న స్థితి కలదో అది ప్రసాదము అది సుఖాత్మకంగా ఆనంద స్వరూపంగా ఉంటుంది కనుక మనం కూడా స్వీట్ ప్రసాదం చేస్తాం కానీ మిరపకాయ విద్యలోకి ప్రసాదం చెయ్యము అని అలాగే దాన్ని దానికి కనెక్షన్ ఇచ్చేస్తే శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రసాదే సర్వభూతానం హాని ప్రసన్న అనే దుఃఖము సర్వ దుఃఖాన మహానివస్యోపజాయి అని చెప్పాడు అని దాన్ని ఏదో ఇటుటిప్పు అటుటిప్పు అక్కడ కనెక్ట్ చేయి యు ఆర్ సేఫ్ యూ షుడ్ డూయిట్ నువ్వు ఆ పని చేయకపోతే నువ్వు నీ కర్మ గాలి కొట్టుకుపోతాయి వాటికి అసలు ఎక్కడ ఫౌండేషన్ లేకుండా అయిపోతాయి దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ అంటే ఇప్పుడు అమెరికాలో దేవాలయాలు కట్టి పెట్టారు వీళ్ళు ఫస్ట్ జనరేషన్ అంటారు వాళ్ళకి ఇవి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సందర్భం వస్తుంది ఫస్ట్ జనరేషన్ వాళ్ళు దేవాలయాలు కట్టి పెట్టారు వాళ్ళు తప్ప తర్వాత జనరేషన్ వాళ్ళు వెళ్ళరా దేవాలయంలో యూ డోట్ గో ఎందుకంటే రే దేవాలయానికి రాదా అంటే టుమాన్ డ్యాడ్ యూ గో యూ యూఆర్ ఫ్రీ గో అండ్ డూ ఇట్ అని అంటున్నారు వాళ్ళు కావట్లేదు కావట్లేదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలంటే నాయనా ఇది దేవాలయం అంటే ఎందుకంటే వాళ్ళు చేసే రిచువల్స్ మోస్ట్ అన్కన్విన్సింగ్ రిచువల్స్ ఎవరిని కన్విన్స్ చేయలేని రిచువల్స్ చేస్తూ ఉంటారు ఏమిటి కన్విన్స్ హౌ టు కన్విన్స్ ఎనీ బాడీ అన్నట్టుగా ఉంటున్నారు కన్విన్స్ కావట్లేదు వాళ్ళు మనం లక్కీగా ఎప్పుడు దేన్ని క్వశ్చన్ చేయలేదు సేఫ్ మనం సేఫ్ ఆ రిచువల్ చేసేవాడు సేఫ్ పాఠం చెప్పేవా అందరూ సేఫ్ క్వశ్చన్ మొదలు పెడితే ఎవరికి స్టేబిలిటీ అందరూ షేక్ అవుతారు క్వశ్చన్ చేయడానికి లేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు రాస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు ఇది ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు నేను గత పదేళ్ల నుంచి ఈ పనే చేస్తున్నా అక్కడికి వెళ్ళాను ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్తాను వాళ్ళు సజ్జనాల వల్ల కథ గురించి మొదలుపెట్టారు నేను ఆశ్చర్యపోయిన వాళ్ళు వేసిన ప్రశ్న ఎందుకంటే నేను ఎప్పుడూ అలా ప్రశ్న వేయలేదు చిన్నప్పటి నుంచి సత్యనారాయణ వ్రత గాథను సత్యోదంతము అని ప్రఖ్యాతి చెందినటువంటి స్కాంద పురాణాంతర్గతమైన గతలు దాని మీదేమో ఆ కాకినాడలో ఒక పండిత కవి మంచిగా ప్రజ్యాలో వీరు వస్తే దాని పుస్తకాన్ని నేనే అనావరణం చేశాను ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సత్యనారాయణ వ్రత కథ మీద ఇలాంటి ప్రశ్నలు వేయొచ్చని నేను ఎప్పుడూ అనుకోలేదు వేదాంతం చదివడం చదివాను అలా ఇప్పుడు అనుకోలేదు వాళ్ళు వేసిన ప్రశ్నలు వింటే ముక్కులు అవును కరెక్టే అప్పుడు జాగ్రత్తగా వాళ్ళకేదో సమాధానం నేను స్వామిజీ కూడా జాగ్రత్తగా దాన్ని కవర్ చేసుకుంటే నేను చెప్పి దాన్ని నిలబెడితే సరే దెన్ దే ఆర్ బీయింగ్ ఇట్ అదర్వైజ్ సేరీ సో విష తత్వం లేకుండా మీకు రిచువల్స్ నడిచి రోజులు పోయాండి ఫస్ట్ సో యథా ఏతస్మిన్ ఆనందమయ్యే వీళ్ళు ఆత్మ ఉంటుంది దాంట్లో అల్పమే అంతరం కరోతు కొంచెం తేడా చేస్తాడు తేడా చేయడం అంటే ఏమిటి అతాదాత్మ్య రూపం పశ్యతి వీడి దర్శనంలో ఎలా ఉంటుందంటే నేను వేరు ఈశ్వరుడు వేరు అనే భేదరూపంగానే దర్శిస్తాడు అటువంటి స్థితిలో వాడికి సంసార భయం నుంచి నివృత్తి ఉండదు సంసార భయం నుంచి నివృత్తి ఉండదంతే సో సంసారభయాత్ నవర్త అలా కాకుండా యూతస్ ఆనందమయ నిరంతరం ఆదాత్మ్యేన ప్రతిష్టతి సదా సంసారభయాీనికి భిన్నంగా తూ ఆనందమయస్వరూపనందు ఆ సచ్చి ఆత్మనందు వీడు పాదాత్మ్యాన్ని ఐడెంటిఫికేషన్ ఎటువంటి ఐడెంటిఫికేషను ఇంకా వెళ్ళి ఏమాత్రం డివిజన్ ఉండద్దు నిరంతరం పూర్తిగా అంతరము భేదము తొలగిపోయిన విధంగా ఐడెంటిఫికేషన్ సో శివోహం అనే విధంగా వీడు ప్రతి దృఢంగా నిలిచి ఉంటాడో వారికి సంసార భయం నుంచి వెంటనే నివృత్తి కలిగిపోతుంది అని చెప్తా అని ఆ వాక్యాలకి తిచేతనే వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెతో రోగం అనేది దేహానికి వస్తుంది కదా రోగం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్ ఇంటికి వెళ్ళు మందు వేయి దానికి ఏదో కొంత సేవ అవసరం దేహానికి దేహము మామూలుగా పనిచేసినట్టుగా చేయలేదు అది మంచం మీద పడి ఉండడము లేకపోతే ఎండకి దూరంగా నీడలో నీడ పట్టుకునే ఉండడము దానికి ఒకప్పు కాఫీయో టీయో లేకపోతే కొంత ఉప్మాయో ఏదో టిఫిన్ దాన్ని పడేసి దాన్ని అలాగ అట్టి పెట్టు అది అనారోగ్యంగా ఉన్నప్పుడు యూ కెనాట్ మేక్ ఇట్ వర్క్స్ దా యూ రెస్పెక్ట్ ఇట్స్ సిచ్యువేషన్ మీకే తెలుస్తూ ఉంటుంది కదా రో వచ్చిన వాడికి బాగా తెలుస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది ఆ దుఃఖాన్ని అనుభవించేవాడికి బాగా తెలుస్తుంది తెలిసినందుకు చేయాలి దానికి తగ్గట్టుగా మనం రెస్పాన్స్ ఇవ్వాల్సి కాబట్టి దాని రెస్పాన్స్ తెలుసుకుని దాన్ని చక్కగా చోట పదహచ్చ పెట్టడం మందు వేయడం వేసేసిన తర్వాత దానికి చేయాల్సిన సేవ చేసేసాక ఇక ఇదిగో నేను రోగృష్టి వాణ్ణి అయ్యానని అలా దాన్ని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే వీడు సంసార భయంలో పడిపోతాడు సాధారణంగా అందరూ అదే పొరపాటు చేస్తారు మహాత్ములు ఏం చేస్తారంటే శివోహంలోకి పడిపోతారు శివోహం కాబట్టి బాడీ యొక్క సమస్య ఈజ్ నో మోర్ మై ప్రాబ్లం బాడీస్ ప్రాబ్లం ఈజ్ బాడీస్ ప్రాబ్లం ఇట్ నాట్ మై ప్రాబ్లం ఎనీ మోర్ వై బికాస్ శివోహం నేను శివుడు అయితే మరి బాడీని నిర్లక్ష్యం చేయడం అది తప్పు బాడీని నిర్లక్ష్యం చేయడం తప్పు బాడీకి చేయాల్సిన సేవ చేసేసి అవసరమైన సేవ దానికి అందజేసేసి శివోహంలో కనుకుంటే మీరు ట్రై చేసి చూడండి తెలియదు ట్రై చేస్తే ఏమిటవుతుందంటే మీకు రోగ భయం పోతుంది రోగం దారిని రోగం వెళ్తుందండి రోగం యొక్క ప్రోగ్రెస్ని ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి బట్ అది గోయింగ్ టు డూ అబౌట్ ఇట్ దానికి ఒక ప్రోగ్రెస్ ఉంటుంది ఆ ప్రోగ్రెస్ అది వెళ్తుందంటే పూర్వం ఈ కురుపులు వేసేది సెగ్గడ్డలని ఉండేవి గడ్డ దానికి చేసేది ఏమీ ఉండదు పూర్తిగా మీరు ఆ స్కిన్ కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం పైన ఏదో సైవాలో ఉన్న ఏదో రాస్తే రాయొచ్చు లేకపోతే మరింత ఈ మట్టి మషానం తగలకుండా ఉండడం కోసం ఏదైనా ఇంట్మెంట్ రాస్తే రాయండి బట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ బేర్ విత్ ఇట్ అది జాజ్ సైకిల్ అది వచ్చి అలా పెరుగుతుంది పెరిగి లోపల ఒక యుద్ధం నడుస్తూ ఉంటుంది బాడీ లోపల ఒక యుద్ధం నడుస్తూ ఉంటుంది అది ఇన్ఫెక్షన్ ఆ వైట్ బ్లడ్ సెల్స్కి దానికి ఒక యుద్ధం నడుస్తూ ఉంటుంది అలా పెరిగి ఓ సైకిల్ పూర్తయిన తర్వాత తగ్గడం ప్రారంభిస్తుంది అల్టిమేట్గా వియ్యం బాడీకి వస్తుంది నార్మల్గా అది చితుకుతుంది పోతుంది ఒక వన్ వీక్ పడుతుంది ఈ వన్ వీక్ దానికి ట్రబుల్ లేకుండా దానికి ఏది తగలకుండగా దాన్ని ఒక పరిరక్షణగా ఏర్పాటు చేసి దానికి ఏదైనా ఒక అవసరమైతే చిన్న తప్పు ఏమైనా కట్టేసి ఈ క్రీములు ఏమైనా రాస్తే స్కిన్ టైట్ అవ్వకుండా సింపుల్గా ఉంటుంది ఏదైనా క్రీమ్ ఏదైనా రాసేసి దాన్ని దాన్ని వదిలేయడం వదిలేస్తే దాని సైట్లో దిపట్టే దానికి వస్తుంది అంతేగాని అది ఏదో వచ్చిందని ఇంక అక్కడ నుంచి డాక్టర్ల చుట్టూ పరిగెడితే వాళ్ళు ప్రపంచంలో ఉన్న యాంటీబయాటిక్స్ అన్ని వీళ్ళ నోట్లో వేస్తాను చూసుకుంటాం అది వాట్ ఎవర్ మే యుడు దాని కోర్స్ అలాగే నడుస్తుంది అలా అనిపించింది నాకు దిస్ ఈస్ హైల్త్ మనం వైద్యుల ఏం కాదు కదా డాక్టర్ సలహా ప్రకారమే చేయాల్సి ఉంటుంది సో ప్రతిదానికి ఓ కోర్స్ ఉంటుంది ఐ వన్ హ్యాస్ టు గో త్రూ దట్ కోర్స్ కొంచెం ఒక్క పిసరు వెల్ ఇన్ఫార్మ్డ్ ఇండిఫరెన్స్ అవసరం దేహం విషయంలో వెల్ ఇన్ఫార్మ్డ్ ఇండిఫరెన్స్ ఎలాగంటే తల్లి పని చేసుకుంటూ ఉంటుంది పిల్లాలు ఆడుకుంటూ ఉంటాడు ఆవిడ పని ఆవిడ చేసుకుంటుండే ఆవిడ షీ అపియర్స్ టు బి ఇండిఫరెంట్ షీఈ్ నాట్ ఇన్ డిఫరెంట్ షీ అపియర్స్ టు బి ఇండిఫరెంట్ ఈ లోపల వీడేం చేస్తాడు ఆ పక్కనే ఉండే చెంబు నీళ్ళు నెత్తి పోసుకుంటాడు అప్పుడు మనం చూసి అయ్యేలో మీ పిల్లాడు తడించిపోతున్నాడని మనం కంగారు పడతాం ఆ తల్లి కంగారు ఏం పర్లేదండి నేను చూస్తాను అండి షీ కంటిన్యూ కడిస్తే మళ్ళీ ఎండుతాడు ఏంటంటే ఇంట్లోకి నష్టం వచ్చింది వ్యాసం కాలం కదా కాబట్టి షీ షీ పెర్సిస్ విత్ హర్ ఇండిఫరెన్స్ అప్పుడు టైం వచ్చినప్పుడు షీ పేస్ అటెన్షన్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ కంపాషనేట్ ఇండిఫరెన్స్ అది డెవలప్ చేయాలి దేహం మీడలా తాదాత్మ్యంలో రావు ఇది తాదాత్మ్యంలో మీకు ఇటువంటి పరిస్థితులు రావు ఈ తాదాత్మ్యం అన్నది దేహం మీదలా మనస్సుడలా ఉండకూడదు తాదాత్మ్యం శివుడుతోటే ఉండాలి శివోహం అలా ఉండాలి అంతేగాని దేహాన్ని మనస్సుని తాధాత్మ్యాన్ని చెంది నేను ఒక పర్టికులర్ పర్సన్ లాగా సంసారంలో గుర్తుకుతో అప్పుడప్పుడు గుర్తుకు వచ్చినప్పుడు ఒరే శివుడా నువ్వు నా మాట ఏం చేసావో నాకు ఈ కోరిక ఆయన ఏదో బాకీ ఉన్నట్టుగా ఈ కోరిక తీర్చి ఆ కోరిక చేస్తూ ఉండడం గుర్తు వచ్చినప్పుడు గుర్తు లేనప్పుడు సంసారంలో హడావిడిగా వెళ్ళిపోతూ ఉండడం అన్ని పొరపాట్లు చేయడం అన్ని తప్పు పనులు నెత్తికి తెచ్చిపోవడం వెతుకు తెచ్చుకుని ఓ దేవుడా అంటూ ఉన్నాడు ఇదో నా మాట ఏంటి నా నన్నేమో గట్టిన పారాయణ దేవుడు ఒకసారి గట్టిన వేస్తే మళ్ళీ వెళ్ళి మురి కాలంలో కొడుతూ ఉంటాడు మళ్ళీ దేవుడా అంటూ ఉన్నాడు దేవుడు ఎందుకు చేస్తాడు దేవుడికి అలాగా ఒక చోట పెద్ద ఆయన కూర్చుని వీళ్ళందరికీ కోరుకుంటే అలాగా ఇట్ ఈస్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏమైపోవాలి అడిగారు అనుభూతి స్వరూపాచార్య అడిగారు ఆ ప్రశ్న ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించు అని మీరు అన్నారు వెంకటేశ్వర స్వామి వెంటనే మిమ్మల్ని రక్షించేశాడు ఉగా అండాలో ఉంటారు మనుషులు వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే ఏదో తెలియదు మరి వాళ్ళందరూ ఆవిడ వాళ్ళందరూ సూక్ష్మంగా ఉండాలి కాబట్టి నువ్వేమనాలి వాళ్ళ దేవుడు వేరే మన దేవుడు వేరే అనాలి అది ఎలా ఉంది వినడానికి ఎలా ఉంది అధ్వానంగా లేదు కాదు వలదేవుడు వలదేవుడు ఒకటే అనాలి ఒకటే అంటే వెంకటేశ్వర స్వామి అన్నది నామరూపాలనే సెటిల్ అవుతుంది ఆ దేవుడికి వెంకటేశ్వర స్వామి ఒక సెట్ ఆఫ్ నామరూపాలు ఇంకో సెట్ ఆఫ్ నామరూపాలు కూడా ఉండొచ్చు ఉండొచ్చు కదా మరి అంటే ఇప్పుడు మనం కేరళ గురించి డబ్బులు ఆడుకుంటున్నాం అనమాట అంతే కదా కాబట్టి నువ్వు నువ్వు చాలా ఎదగాల్సి ఉంటుంది గ్రో ఎలా ఎనీవే సో ఆ విధంగా సంసార భయం నుంచి వీడు బయటపడు కదా సంసార భయాతో నివర్త సో శివోహం ఆత్మస్వరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం ద్వారా వీడు సంసార భయాన్నించి బయటపడిపోతారు స్వామి రామతీర్థం చెప్పేవాడు భయపడదనేవాడు భయపడకు శివహం అన్నానికి భయపడకు నువ్వు భయపడుతున్నందుకాల నీ బతుకు భయంగానే ఉండిపోతుంది శివోహం అను లేచి నిలపటి శివోహం అను ఉత్తిష్టత జాగ్రత్త అజ్ఞాన నిద్రలో ఉండొద్దు లేచి నిలపడు ధైర్యంగా లేచి నిలపడు రాప్య వరాన్నిబోధత మహాత్ముడి దగ్గరికి వెళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకో అని అలాగ నీకు శృతి కాబట్టి ఈ ఆనందమయంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వీడు కృతార్థుడవుతాడు పరమాత్మ పరిగ్రహే ఘటతే జీవ పరిగ్రహేవా ఈ మొత్తం చర్చకి సందర్భం ఎప్పుడు ఉంటుందంటే ఆనందమయము పరబ్రహ్మ అని చెప్తే ఉంటుంది కానీ ఆనందమయం జీవుడు ఈ చర్చ కూడా అసందర్భం జీవుడు జీవుడిలో కలిస్తే ఆనంద స్వరూపుడు అవుతాడు జీవుడు దుఃఖాత్మకంగా ఉంటాడు కానీ ఆనందమయుడు ఎందుకు అవుతాడు అలాగే ప్రధానం జడం జడమైన ప్రధానమునందు ఈ ఆనంద ధర్మం ఉండదు ఆనందం చేతన ధర్మం కాబట్టి ఆనందమయ అనే దానికి ఇంత చర్చ చేశాక మీరు ఏమర్థం చెప్తారని అంటే ఆనందమయ అంటే పరమాత్మ అని చెప్పాలి అంతేగాని శక్తి అని అలా చెప్పకూడదు తర్వాత ఇంకా నేను శక్తిని ఆరాధించేప్పుడు కూడా శివుణ్ణి పక్కన పెట్టుకునే ఆరాధిస్తారు శివుడిని విడిచిపెట్టి ఆరాధిస్తారని నా అభిప్రాయం కాదు శారదా పక్కన ఉంటాడు శివుడు కూడా ఉంటాడు శారదా చంద్రమౌళీశ్వరాదో ఉంటుంది కానీ ఫోకస్ ఎక్కడ ఉన్నది చూసుకోవాలి ఫోకస్ శివుడి మీద ఉంటే ఓ రకంగా ఉంటుంది శక్తి మీద ఉంటే మరో రకంగా ఉంటుంది అంటే నేను ఏదో అంటై జెండర్ జెండర్ ఏం లేదు ఇక్కడ అసలు వాస్తవాన్ని ఎందుకంటే తంత్రంలో ఫోకస్ అంత శక్తి మీద ఉంటుంది దర్శ అయితే ఉంటుంది ఆ తంత్రం అనేది సమస్య అవుతుందని అందుకోసం చెప్పాను అస్ట్ కాబట్టి ఆనందమయము అదే అంటున్నారు తస్మాత్ ఆనందమయ పరమాత్మే స్థితం స్థితం అంటే శక్తులు చేశాము ఏమిటి శక్తులు చేశామండి ఆనందమయ పరమాత్మ అని శక్తులు చేశాము అయిపోయింది అక్కడ అన్ని సూత్రాలు అయిపోయాయి తర్వాత ఇదం త్రిహవత్తవ్యం అని మనం అంటారు ఇదం త్రిహవత్తవ్యం తూ అన్నారంటే ఏదో ఉంది మతరేదో ఉంది అక్కడ అయితే తూ అని ఎందుకంటారు బట్ తూ అంటే బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటి ఉంది ఇదం వస్తవ్యం ఎందుకంటే శంకరుని కాలం వరకు భర్తృ మొత్తం ఆచార్యులు ఎంతమంది అయితే ప్రతిష్ఠితులైన ఆచార్యుడు బోధాయునుడు భర్తృప్రపంచైదిక సాహిత్యం శంకరుడితో మొదలు కాలేదు శంకరుడికి పూర్వమే ఉంది వాళ్ళందరూ కూడా ఆనందమయమే బ్రహ్మ అంటే ఇప్పుడు శంకరుడు ఆనందమయం బ్రహ్మ కాదని చెప్తాడని మీరు అనుకోద్దు ఆనందమయం బ్రహ్మ అని ఒక సెటిల్మెంట్లో ఉన్నారు ఆయన అంటున్నారు ఉంది ఇంతవరకు హీ ఆల్సో వెంటలాంగ్ మొత్తం సిద్ధాంతంతో ఒక పద్ధతిలో ఆయన నిరూపించారు నిరూపించి ఆయన ఏమంటున్నారంటే దీన్ని చూ దీన్ని మరో రకంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది ఇదంత్రి ఇక్కడ కనుక ఆపిస్తే ఆ తైత్రీయ శృతి ఎంత చెప్పదలుచుకున్నదో అంతా మనకు వచ్చేసిందని అనడానికి వీలు ఆ తైత్రీయ శృతిలో ఇంత లోతుగా పరిశీలించిన తర్వాత కూడా మరి కొంచెం గమనించాల్సింది ఉంది ఎప్పుడు కూడా మీరు ఆ వితిన్ ది బాక్స్ ఆ బాక్స్ లోపల ఆ స్ట్రక్చర్స్ పెట్టుకుని ఆ పరిధులకు లోబడి విచారం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి అంత సందేహం లేదు కానీ ఆ బాక్స్లో ఫిట్ కానిటువంటి ఒక రెవల్యూషనరీ సత్యం ఒకటి ఉందనుకోండి అది ఏమవుతుంది అది దూరంగా ఉండిపోతుంది అది వీడికి అందకుండా అయిపోతుంది అందుకోసం అప్పుడప్పుడు అవసరమైతే ఆ బాక్స్ని పగలగొట్టేసుకుని బయటకు వచ్చేస్తూ ఉండాలి అవసరమైతే అప్పుడే మీకు పూర్ణమైనటువంటి సత్యము యొక్క అవగాహన వస్తుంది అలా యూ హ్యావ్ టు షేక్ ఇప్ అండ్ బ్రేక్ ఇటప్ అండ్ కమ్అట్ అసలు ఏ రకమైనటువంటి రెస్ట్రిక్షను ఉండడానికి మీరు లేదు మనస్సు ఎలా అయితే పక్షి ఆ గ్రద్ద ఎత్తైన ఆకాశంలోకి వెళ్ళిపోతే దానికి మొత్తం అన్ని వైపులా ఒక అద్భుతమైనటువంటి ఆకాశమే దానికి అవైలబుల్గా ఉంటుందో ఆ స్థితికి బుద్ధిని తీసుకువెళ్లాల్సి ఉంటుంది తప్ప అటువంటి ఓపెన్నెస్ ఉండాలి తప్ప కేవలం వితిన్ ది బాక్స్ ఆలోచించటం అది సరిపడదు మంచిది వితిన్ ది బాక్స్ ఆలోచించటం చాలా బాగుంది నేను ఒక మీమాంసక పండితుడిని కలిసిన మంచి విద్వాంసులు మంచి నిఖార్సైన పండితులు నేను వెళ్ళి కలిసానంటే ఆ పండితులైతేనే కలుస్తా లేకపోతే ఊరికే పైపై మనం వెళ్ళేమని కలిసి ఇది వాళ్ళని వాళ్ళు మనం చెప్పేదే ఉంది కాబట్టి ఇంకే టైం వేస్ట్ మంచి నిఖాతశన పడుతుంది కలిస కలిసి ఏమండీ ఇదంత్రివిహ వక్తవ్యం అంటే తెలిసిపోతుంది ఇదంతవిహ వక్తవ్యం దాని మీద మీ అభిప్రాయం అడిగా అంటే ఆయన ఏం చెప్పారంటే ఇదంతవిహ వక్తవ్యం దాకా చాలా బాగుందండి శంకరుల యొక్క రచన ఆ పైన నాకు చాలా కన్ఫ్యూజన్ గాని ఇబ్బందికరంగానే ఉంది అని అన్నారు ఆయన అంటే నేను వచ్చేసాను అయిపోయి నేను మరి ఆయన గారిని అడిగాను నేను పెద్ద పండితుని అడిగాను మరి ఆయన ఇలా అన్నారు న్యాయభిప్రాయం అంటే అవును ఆయన మీమాంసక పరిధిలో కూర్చొని ఆలోచిస్తారు అని చేత ఆయనకు అలాగే అనిపిస్తుంది విదంత విహ వక్తవ్యం దగ్గర నుంచి నీకు నువ్వు అంతవరకు కట్టుకున్న గోడల నుంచి కూల్ చేస్తే కానీ కదా అర్థంగానే కాదు దాని లక్షణం ఎక్కువ ఉంటుంది అని అన్నారు కాబట్టి దీనికి పుచ్చబ్రహ్మవాదము అని పేరు ఇక్కడి నుంచి వచ్చేదానికి పుచ్చబ్రహ్మవాదము ఎందుకంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే వాక్యం ఉంది ఇంతదాకా దాని గురించి మనం అనుకోని కూడా అనుకోలేదు అక్కడ ఆనందమయ దగ్గరే ఉన్నది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ఆనందమయ అనువాకంలోనే ఆ పారాగ్రాఫ్లోనే ఉంటుంది ఆ బ్రహ్మపుచ్చం అది బ్రహ్మ ఆనందమయం కాదు అని చెప్పబోతున్నారు ఇంతవరకు ఆనందమయమని అంగీకరించి ఈ పైన దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక అడుగు బయటికి వేసి ఆనందమయం కాదు బ్రహ్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్టా చేత చెప్పబడినటువంటి పుచ్చబ్రహ్మ ఏది కలదో పుచ్చ తోక అదట వస్తాం మనం సో పుచ్చబ్రహ్మ ఏది కలదో అది బ్రహ్మ అని సో చాలా టాంజెన్షియల్ గా శంకరా ఈస్ గోయింగ్ టు రైట్ ఈ పుచ్చబ్రహ్మవాదము దీని మీద ఒక అభిప్రాయం ఉండదు ద్వైతులు దీన్ని ఖండిస్తారు ద్వైతులకి ఎలాగో ఇష్టం కదా ఇప్పుడు రామానుజాచార్యులు రాశారు భాష్యం భద్రాచార్యులు రాశారు వాళ్ళు ఏమంటారు అంటే చెప్పినది వ్యాసుడు చెప్పిన దానికి విరుద్ధము కాబట్టి శంకరుని యొక్క సిద్ధాంతం అంగీకరించడానికి వీలులేదు ఎందుకు వీలు లేదు అంటే వ్యాసులు చెప్పిన దానికి విరుద్ధంక ఒకసారి ఈ ప్రసంగం అయింది నాకు ఒక ద్వైత పండితుడు పంచి పండితుడు నరసింహాచార్యులని చాలా గొప్ప పండితుడు అంటే నేను చెప్పాను చూడండి మేము తత్వాన్ని అలా చూడం నేను తత్వాన్ని చూసి పద్ధతి అది అంటే మనం నువ్వెలా చూస్తావు అని శంకరులు చెప్పాడు కావడనో వ్యాసుడు చెప్పాడనో బుద్ధుడు చెప్పాడనో వీడు చెప్పాడు కాబట్టి తత్వం వాడు చెప్పాడు కాబట్టి కాదు ఇలా చూడడా చూడండి మేమని చెప్పాను అంటే ఏమిటా నువ్వు వ్యాసుని అంగీకరించవన్న వ్యాసుని అంగీకరించడం అంగీకరించకపోవడం అలా మీరు చెప్పొద్దు అలాంటి అర్ధ పెద్ద ప్రశ్నలు మీరు వేయద్దు ఎందుకంటే దాంట్లో అనేక ఇబ్బందులు వస్తాయి పేరు మీద కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి అవి ఏవీ వ్యాసుడు రాసినవి కానే కాదు ఏమో పాపం ఆయన ఏమో ఓ పది రాస్తే వీళ్ళు ముప్పై యాడ్ చేశారు దా అవన్నీ వ్యాసుడు రాసినవి కాదు అది మీరు అనాలి లేకపోతే వ్యాసుడికి బతుకు లేకుండా అయిపోతుంది ఆ వ్యాసుని ఏం చేయాలో అర్థం కాదు ఆ వ్యాసుని మీరు వ్యాసుడిగా నిలబెట్టదలుచుకుంటే మీరు కొన్నింటికి అంగీకరించాలి ఒక ఆయన అడిగారు కాబట్టి పద్దెనిమిది పురాణాల్లో వాయు పురాణం ఉంటుంది తప్ప శివ పురాణం పద్దెనిమిది ఇంట్లో ఉండదు అని ఒక బాధ ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏవటని అడిగారు నాకు నేను శివపురాణం తెలుగులో చేశాను కదా అంటే నేను నేను ఒప్పించున్నానండి దానికి ఎందుకని ఎందుకంటే ఆ శివపురాణం అలా ఉంటుంది అది అది దాంట్లో ఉన్న చాలా మంచి మంచి ఘట్టాలు ఉంటాయి అవన్నీ మనం తీసుకుంటాం దాంట్లో ఉండే ప్రతిశ్లోకము వ్యాసులే రాశాడు కాబట్టి ప్రతిశ్లోకము మనం అంగీకరించి తీరాలి అది కరెక్ట్ అంటే ఇంకా అసలు మీరు యూఆర్ కాట్ ఇన్ ఏ లెబ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ హారిబుల్ కాంట్రడిక్షన్స్లో ఇరుక్కుపోతారు మీరు బయట పడలేరు అందుకోసం అసలు ఈ వాదమే బాగుంది ఈ ఇండాలజిస్టులు అందరూ కూడా చెప్పారు అన్నమాట పద్దెనిమిదింట్లో వాయువు ఉంది తప్ప శివ లేదు అని వాయువు అంటే శివ వాయువు అంటే శివతత్వం అని కూడా ఉంది వాయు శివ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాయువు సరిపడుతుంది ఇంక పైగా ఇది ఎవడో రాసింది తప్ప అని ఎవరో చెప్పారు అలాంటి వాదం ఒకటి ఉంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వ్యాసుడు చెప్పాడు కాబట్టి సత్యము నువ్వంటే వ్యాసుడు చెప్పింది ఏదీ ఒకటి ముందు సెటిల్మెంట్ ఉండాలి కదా ఆ సెటిల్మెంటే నీకు దొరకదు అదొక ఇబ్బంది రెండో ఇబ్బంది చూడు చాలా వాళ్ళు చెప్పారు కాబట్టి సత్యము నువ్వు వ్యక్తినిష్ఠుడమయ్యావు తప్ప తత్వనిష్ఠుడు కాలేదు తత్వనిష్ఠుడు కావాలి మేము శంకరుణ్ణి ఒక వ్యక్తిగా మేము ఆరాధించేవాళ్ళం కానీ కాదు మేము శంకరుణ్ణి తత్వారాధకులం తప్ప వ్యక్తి ఆరాధకులం కాదు అంచేతనే శంకరుడు విగ్రహం పెట్టి మీకు చేస్తే అది ఇట్స్ డిస్టార్షన్ అన్న అభిప్రాయం మీరు శంకరుణ్ణి తత్వంగా ఆరాధించడం మర్చిపోతారు అల్టిమేట్గా అలా వ్యక్తిగా ఆరాధించడం అయిపోతుంది తప్ప తత్వంగా ఆరాధించడం ఉండదు వ్యక్తిగా తత్వంగా ఆరాధించేవాడు ఏం చేస్తాడు పుచ్చ బ్రహ్మవాదం అని బ్రహ్మ భాష్యమని వేరీ చదువుకుంటాడు వ్యక్తిగా ఆరాధించేవాడు ఏం చేస్తాడు చంద్రుడి పేరు మీద ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టి అక్కడ విగ్రహం పెట్టి పూజలోకి చేయిస్తూ అన్ని పూజలు అతడే ఎక్కడ చేస్తారు ఒక్కడే కూర్చుని మీ పూజలు అవన్నీ కాబట్టి నలుగురిని అపాయింట్ చేస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో ఒక రెండు మంది పూజారులను అపాయింట్ చేసి పాలసారి రేపు మీరు రెండేది గంటలకు ఒక పూజ చొప్పున చేస్తూ ఉండండి రా ఒక్కొక్క పూజ పది మంది కలిపి చేస్తూ ఉండండి చేస్తూ ఉంటారు వాళ్ళు బ్యాచెస్ బ్యాచెస్ కింద చేస్తూ ఉంటారు అంతా ఒక్కడే ప్రధాన పూజారు ఒక్కడో కుకింగ్ హాస్పిటల్లో పరాయాల్సింది కాబట్టి ఆ ఆర్గనైజేషన్స్ అలాగే నడుస్తాయి ఓ యాభై మందినో పాతిక మందినో పూజారులను అపాయింట్ చేసి పరేసి వాళ్ళకి డబ్బులు పరుస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక చేస్తారు ఆ రకంగా విగ్రహాలు పెట్టేసి ఓ పురోహితులను పెట్టేసి అరే నువ్వు అభిషేకాలు చేయమంటే చేస్తూ ఉంటాడు ఆ రకంగా నడిపిస్తున్నారు తప్ప తత్వాన్ని ఎక్కడ పట్టుకున్నారో తత్వాన్ని విధులు పెట్టేశారు విధులు పెట్టి రిచువల్స్లోకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే రిచువల్స్లోకి వెళ్ళిపోయారో రిచువల్స్ డివైడ్ పీపుల్ తత్వం మనుషుల్ని కలుపుతుంది రిచువల్స్ డివైడ్ చేస్తారు తత్వం ఏమని చెప్తుంది ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు తత్వం ఏమని చెప్తుంది మనందరము ఆత్మరూపంగా ఒక్కటే అని చెప్తుంది రిచువల్స్ 7, చెప్తాయి ఇక్కడ ఒక కట్టె పెట్టండి పెట్టి ఓ తాడు ఒకటి కట్టడు కట్టి అందరూ భక్తులందరూ తాడ అవతారం నిలబడండి ఏం చెప్తారు అది అవసరం కూడా లేకపోతే వీళ్ళందరూ వచ్చి నేరు పడిపోతారు అవసరం కూడా తర్వాత చొక్కా ఉన్నవాళ్ళు బయట నిలపడండి చొక్కా తీసేసిన వాళ్ళు రండి అంటాడు ఆఖరికి వీడి తత్వం వీడి శాస్త్రవద్ధం వచ్చి చొక్కా దిగ ఆగిపోతుంది అక్కడ అక్కడ టక్ చొక్కా దగ్గర స్ట్రక్ అయిపోతుంది దీశాస్త చాలా ఇమేజింగ్ గా ఉంటుంది అందు గురించి నేను చెప్తున్నా వ్యక్తి ఆరాధన కాదు తత్వాన్ని ఆరాధించ శంకరుణ్ణి మేము ఆరాధిస్తున్నాము శంకరుడు వ్యక్తి కాదు తత్వం సో ఎలాగంటే ఈశ్వరో గురు రాత్మేకి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ వ్యోమ ఆకాశం ఎలా అయితే ఒక తత్వమో ఆకాశంలాగా వ్యాపకమైనటువంటి నిర్గుణ నిరాకారమైన తత్వం తప్ప వ్యక్తి కాదు వ్యక్తి ఆరాధన ఏనాడు సమాజంలో ఆరంభమైందో ఆనాడే అది సమాజం యొక్క సమాజ రచనకు అది భంగకారం అయితే భారతీయులు తత్వాన్ని ఆరాధించేవారు వ్యక్తిని ఆరాధించేవారు కాదు రాముడు ఒక తత్వానికి ప్రతీక అందుకోసం ఆరాధించాను వ్యక్తిగా ఆరాధించడం కాదు శ్రీరామచంద్ర పరబ్రహ్మణైన మహా ఒక తత్వానికి ప్రతీక హనుమంతుడు ఒక తత్వానికి ప్రతీక అది తత్వాన్ని ఆరాధించాను వ్యక్తిని ఆరాధించటం అది తెలివితేటలు కాదు కాబట్టి నేను ఆచార్యతాను కాబట్టి వ్యాసుడు చెప్పాడు కాబట్టి కరెక్టు మీరు ఇలాంటి ఆర్గ్యుమెంట్ మా దగ్గర పెట్టకండి మేము బా విర్నీ బాక్సలు ఉండం మేము వ్యాసుడు చెప్పాడు వ్యాసుడు సూత్రం ఇలా రాశాడు కాబట్టి ఇది ఫైనల్ అనే బాక్స్ మీరు పట్టుకున్న ఆ బాక్స్లో మీరు కూర్చుంటారు మేము కూర్చోం మేము వ్యాసుడు చెప్పిన దానికి బయటికి పోతాం అవునులే మీ శంకరాచార్య ఆపనే చేశాడు నువ్వు అపనై చేస్తున్నావు పుచ్చబ్రహ్మవాదంలో శంకరులు వ్యాసుని యొక్క పరిధినులను స్వీకరించరు అంచేతనే దానికి ప్రాధాన్యం వచ్చింది దాని మీద ఓ ఎన్నెన్నో చర్చలు ఇక్కడ సో ఇక్కడ ఈయన భామతీకారుడు ఓ ప్రశ్న వేసుకున్నాడు మరి వ్యాసుడు చెప్పిన దానికి దాచేసినట్టుంది కదా ఇది మరి అలా చేయొచ్చి అంటే ఆయన న్యాయం చెప్పాడు గుణేత్వన్యాయ కల్పన అంటే ఒక తత్వాన్ని దాని సారం చెప్తున్నాను ఒక తత్వాన్ని మనం పట్టుకునే సందర్భంలో అవసరమైతే వ్యాసుడు చెప్పిన దానికోపిసరిచోటేదన్నట్టుగా రాశాడు వ్యాసుడు అంటే ఒక వ్యక్తి కాదు వ్యాసుడు అంటే ఇరవై ఏడుగురు వ్యాసులు ఉన్నారు లిస్ట్ ఆఫ్ వ్యాస వ్యాస అంటే ఎడిటర్ ఇప్పుడు ఆంధ్ర ప్రభాన పత్రిక ఉంది తెలుగులో ఇప్పుడుందా ఉందా ఉందే ఉందో మూసేసి ఉంటారు ఈ కొత్త కొత్త పత్రికలు ఈ పాటలు పోయాయి ఆంధ్రప్రభకి ఎడిటర్ అంటే కాశీనాథ్ ఆయన పేరు ఆ కాశీనాథ్ని నాగేశ్వరరావు పంతులు గారు మొట్టమొదటి ఎడిటర్ ఆంధ్ర పత్రిక విజయవాడ నుంచి వచ్చింది వ్యాసుడు అంటే అలాగా ఎడిటర్ ఆయనతో అయిపోయిందా వ్యాసుడు అంటే ఎడిటర్ అంటే ఆయన ఒక్కడేనా కాదు ఆయన తర్వాత ఇంకో ఎడిటర్ వచ్చేది అలా వరుసగా వచ్చారు అలాగే వ్యాసుడు అంటే ఎడిటర్ అని ఆయన అసలు పేరు కృష్ణుడు కృష్ణ కృష్ణ ద్వైపాయన ద్వీపంలో ఉండేటువంటి కృష్ణుడు అదే అల్లా ద్వైపా బాదరాయణ అని కూడా పేరు ఆ తర్వాత వ్యాసుడు కంటిన్యూ అయ్యాడు అంచేతనే మీకు రివల్యూషన్ మీకు వ్యాసుడు ఈ ఆరాధనా పద్ధతుల్లో మార్పులు కొన్ని ఆ పద్ధతులకి పూర్వముందు ఉన్నాడు తర్వాత ఉన్నాడు వ్యాసుడు అంటే అర్థం ఏంటండి ఎడిటర్ ఆ వ్యాసుడు వేరు ఈ వ్యాసులు వేరు ఇప్పుడు శివుని ఆరాధన వచ్చినప్పుడు ఉన్నాడు శక్తి ఆరాధన వచ్చినప్పుడు ఉన్నాడంటే మీకు వ్యాసుడు ఎడిటర్ చేంజ్ అయినట్టుగా తెలియలేదా వాళ్ళే లెక్కట్టే ఇరవై ఏడుగురు వ్యాసులు ఉన్నారు కాబట్టి శంకరుడు ఏదో పనికట్టుంది ఫలానా వ్యాసుని ఏదో కాదన్నాడు అంటే లోకంలో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రివల్యూషనరీ థింకింగ్ అవసరం సుమా దాన్ని ఈ నామరూపాత్మకమైన పరిధులు వ్యాసుడు పేరు చెప్పి భయపెట్టి ప్రయత్నం చేయదు తత్వాన్ని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అంతేకా వ్యాసుడు అలా చెప్పాడు ఆయన అలా చెప్పాడు ఆయన అలా భయపెట్టి ప్రయత్నం చేయదు అని అల్లా ఆలోచన చేసే విధంగా ఈ వాదన్ని నడుస్తుంది ఇదంత వర్తవ్యం సరే ఇంట్రొడక్షన్ అమౌట్ పుచ్చబ్రహ్మవాద పాశ్చాత్య పండితులు ఎంతోమంది ఈ పుచ్చబ్రహ్మవాదాన్ని చూసి వాళ్ళు మహానందపడ్డారు ఎవరు చూశారంటే కార్లాయిల్ బెటర్ అండ్ రసెన్ తర్వాత షోప్ అండ్ మొదలైన మహామహా విద్వాంసులు వేదాంతాన్ని చదివినటువంటి అర్వాచైన కొన్ని శతాబ్దాల మీద ఉన్నటువంటి విద్వాంసులందరూ కూడా ఈ పుక్ష బ్రహ్మవాదాన్ని సరి వాళ్ళకి ఆ ఉపనిషత్తులన్నీ కదా వాళ్ళు ఉపనిషత్తులు మీ పాశ్చాత్య దేశాల్లో గత మూడు నాలుగు శతాబ్దాల నుంచి ప్రచారంలో ఉన్నాయి సో ఇన్ఫాక్ట్ దాన్ని అంతా క్రోడీకరించి స్వామి తథాగతానంద అనే ఒక రామకృష్ణ మిషన్ స్వామి న్యూయార్క్ అయిన ఉపనిషత్స్ ఇన్ ది వెస్ట్ అనే ఒక పుస్తకం మాట్లాడుతుంది ఆఫ్ ఉపనిషత్స్ట్ స్వామి తథాగతానంద ఆ పేరు కూడా ఎంత బాగుంది చూడ తథాగత అనే పదము వ్యతథాకాపోజిట్ వ్యతథ అనే పదం మీకు చెప్పాను కదా ఆ తథా అన్నది లేనిది మిథ్య విత తథాని తథాగానే పొందాడు అది తథాగత పదము యొక్క లక్షణం సచ్నెస్ ది సచినెస్ హి గెయిన్ ది సచ్నెస్ తథాగత బుద్ధుడికి పేరు అది బుద్ధుడు ఆత్మతత్వాన్ని యథాతథంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయనకి తథాగత అని పేరు సో ఎనివే తథాగత ఆనందాన్ని పెట్టారు పేరు ఆయన వండర్ఫుల్ చాలా పెద్ద పుస్తకం చాలా రీసెర్చ్ చేసినా సార్ ఆయన కాబట్టి వెస్ట్లో మీకు గోల్డ్ అంతా మనకి స్కాలర్స్ ఉంటారు ఆ స్కాలర్స్ అందరూ ఉపనిషత్తులు అంటే శంకరుడేనండి ఉపనిషత్తులు చదువుతున్నానంటే శంకరుడు చదువుతున్నాడనే అర్థం మన దేశంలో ఉపనిషత్ పుస్తకం పబ్లిష్ చేస్తారు వీళ్ళు ఏదో పుస్తకం పబ్లిష్ చేసి దానికెళ్ళే ఈ పబ్లిషర్స్ కూడా అలాగే ఉంటారు దానికెళ్ళే ఏమంటే శంకర భాష్యము రామానుజ భాష్యము అని మూడు రాస్తారు ఎవరికి ఎందుకు పనికిరాదు ఆ మూడు కనుక ఎవడైనా చదివేదంటే వాడు గోతులో దిగాలి వెళ్ళి కన్ఫ్యూషన్ కదండి విష్ణు సహస్రం మన విష్ణు సహస్రనామా చూసాం విష్ణు సహస్రం అంటే వెళ్లకుండే అతి తిరిగితే అతి పుస్తకం వేయాలని హడావిడి తప్ప ఆ పుస్తకానికి ముందు వెనక ఏమీ లేదు విష్ణు సహ డబ్బులు ఉంటాయి సంస్థలు పెడతారు సందాలు వసూలు చేస్తారు డబ్బులు ఉంటాయి డబ్బులు ఖర్చు పెట్టాలి ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలనే తహసహే కానీ దాని యొక్క ఎవరైనా కన్సల్ట్ చేద్దామనే జ్ఞానం కూడా ఉండదు విష్ణు సహస్రనామం పుస్తకం దాంట్లో తెలుగు అనువాదం శంకరులు చెప్పిన అర్థం శంకర ఉంది రామానుగ సిద్ధాంతానికి సంబంధించిన ఆయన ఏదో ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్పిన అర్థం మధ్వ సిద్ధాంతం అర్థం మీరు రాసి తెలుగులో అనువాదం చేసి పెట్టారు పుస్తకం ఒకటి వేశారు ఎక్కడో భోజనాలు వెళ్ళినప్పుడు చూశాను ఈ పుస్తకం చూసి ఎవడైనా తెలుగులో లేకపోతే కొట్టుకుపోతుండే సంస్కృతంలో ఉంటాయి కాబట్టి ఎవరికి తెలిసేది కాదు పెట్టేది కాదు గొడవలేదు తెలుగులో అనువాదం కూడా చేసి పెడితే అక్కడ నామం ఉంటుంది విష్ణు అని ఉంటుంది విష్ణమ్మని ఉంటుంది మొట్టమొదటి నామం దగ్గరే పేచీ విష్ణమ్మని ఉంటుంది శంకరుడు శంకరుడు నాలుగు పేజీలు రాశారు దాని తాత్పర్యం ఏదో రాస్తాడు కింద మధ్వానం రామానుగా ప్రింట్ చేస్తాడు అది చదివి ఆ కింద రెండు చదివితే చదివిన కూడా ఏమైపోవాలండి సామాన్యుడు చదువుతాడు కదా తెలుగులో రాసామంటే వారికి కన్ఫ్యూషన్లో పడుతుంది లేదా ఇలాగే ఉంటుందేమో శాస్త్రం అంటే ఏదో ఒక భ్రమలో పడుతుంది ఈ రకం పుస్తకాలు చాలా యూస్లెస్ భాగవతానికి శ్రీధర ఇంకో వ్యాఖ్య ఇంకో శ్రీమతాచార్యులవి యాక్షన్లు ఇది అంత కన్ఫ్యూషన్ అనివే ఈ కన్ఫ్యూషన్ వాళ్ళకు ఉండదు బెస్ట్కి వెళ్ళి నేను పాఠం చెప్పినప్పుడు వాళ్ళు పాపం ఓపెన్గా ఉంటారు రెడీ టు రిసీవ్ ఉంటారు వాళ్ళకి పాఠం చెప్పినప్పుడు మీరు ఎలా చెప్తే అలా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ పాఠం చెప్పాలంటే వీడు పెద్ద పెద్ద లగేజ్ వేసుకొస్తుంది వారికి ఎన్నెన్నో ఐడియాస్ ఉంటాయి వాడు ఈ శంకరపీఠాలని ద్వైత పీఠాలని ద్వైత పీఠాలని ఆచార్యందరినీ కవర్ చేసుకుని ఇక్కడికి వచ్చాడు అవన్నీ కూడా దేనికి అంటుకోకుండా అన్నింటినీ జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటూ దేనికి అక్కడ దేనికి ఇవ్వాల్సిన దక్షిణ ఎక్కడిచ్చుకుంటూ ఎక్కడ తీర్థ ప్రసాదాలు అక్కడ పుచ్చుకుంటూ దేనికి అంటి ముట్టకుండగా సంసారాన్ని పరిరక్షించుకుంటూ ఇక్కడ తేనెడుతు వీడికి పాఠం చెప్పాలి ఏం చెప్పినా వాడు జేనితో కనెక్షన్ ఇస్తాడు ఏమిటి ఇలా వీళ్ళు చెప్తున్నాడు అక్కడ అలా ఉంది అని ఏం చెప్పినా కనెక్షన్ ఇస్తాడు ఏం చెప్తారు పాఠం మీరు సరే అక్కడ వాళ్ళు చుట్టారు క్లీన్ స్లేట్ తోటి వచ్చి కూర్చుంటారు పాఠం చెప్తే తియ్యనీటికి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది డిసడ్వాంటేజ్ అంటే సంస్కృత పదం వాడనే కూడదు వాడేరంటే ట్రాన్స్లేషన్ చేయాలి వెంటనే లేకపోతే పాపం వాళ్ళు అలా సో ఈ కాంట్రాస్ట్ ఉంటుంది సో కాబట్టి ఇదంత విహత్ ఇది పుచ్చబ్రహ్మవాదము వాళ్ళు ఉపనిషత్తులు అంటే శంకరుడు తప్ప ఇంకే ఉండదు ఉపనిషత్ శంకర వేదాంతము అంటే అద్వైత వేదాంతమే ఇంకేం ఉండదు ఈ మధ్యన కొంతమంది స్వాములు వెళ్ళి అక్కడ కూడా వాతావరణాన్ని కలుషితం చేసి పెడుతున్నారు కానీ ఎంత కలుషితం చేసినా వాళ్ళు రాదు అసలు ఈ స్వామిని చూసేటప్పుడు మన వాళ్లే భయపడి దూరంగా పోతారు దూరంగా ఉండి దండం పెట్టి దక్షిణ ఇచ్చే హోదరికి పోతారు తప్ప దగ్గరికి రాదు ఎందుకంటే వీళ్ళు ఎలా పెడితే అలా ఉంటారు వీళ్ళు చుట్టూ ఒక వలయం వేసుకుని వెళ్తూ ఉంటాడు వెళ్ళి బుధమి చేసే పనే ఉండదు అసలు ఆ ఆత్మభావమే ఉండదు సో దాంతో వెస్టర్నెస్ చాలా దూరంగా ఉంటారు దగ్గరికి రాదు వీళ్ళు వెళ్ళి అక్కడ ఈ ద్వైతం అంతా చెప్పి వాళ్ళ మనుషుని మనస్సును కలుషితం చేసి వస్తారు వీళ్ళు చేసి ఉపకారం ఏంటంటే అది ద్వైతం చెప్పడానికి విమానం ఎక్కి ప్రయాణం ఎందుకండి అద్వైతం అది ఊళ్ళో చెప్పుకుంటుంది సరిపడదు అద్వైతం చెప్పాలంటే ప్రయాణం చేయాలి కానీ ద్వైతానికి ప్రయాణం ఏంటండి ఎవరు చెప్పేదండి వాళ్ళకి తెలియదు ద్వైతం ఎవరు వేరు నేను వేరునో వాళ్ళకి తెలియదు వీళ్ళు చెప్పాలా వెళ్ళి సో అక్కడ వేదాంతము అంటే అంటే ఉపనిషత్తు అంటే శంకరంకర నథింగ్ అదర్ దాన్ శంకర వాళ్ళు పుచ్చబ్రహ్మవాదాన్ని చదివి శంకరుల యొక్క పోకడలను ఆ విప్లవాత్మకమైన పోకడలను చూసి వాళ్ళు జోహార్లు అర్పించారు శంకరులు పుచ్చబ్రహ్మవాదం లాంటి విప్లవాత్మకమైన వీరుడైనా అని అర్పించారు ఎక్కడైనా మన వాళ్ళు ఎవరైనా మీరు విన్నారా వీళ్ళు జోహార్లు శంకరుడు కమండలంలో నర్మదా నదిని పెట్టాడు అని జోహారు అర్పిస్తాడు కమండలంలో నర్మదా నదిని పెట్టడం ఏంటండి ఏమండి ఏం మాట్లాడి ఇవన్నీ కమండలంలో నర్మదా నదిని పెట్టడం ఏంటి అప్పటి మీరూ కమండలం పట్టించర్మదా నదిలో నీళ్ళు తీసుకొస్తే అవుతుంది అంటే కమండలంలో నర్మదా నది కదా దీనికోసం శంకరుడే కావాలా ఇలాంటివేమో కథలు చెప్పి స్వయం కన్ఫ్యూజ్డ్ పదాన్ని కన్ఫ్యూజ్ అయ్యేటికి మనకొస్తారు తప్ప తత్వం అంటే అది ఆ లెవెల్ వేరు అంటే ఇంకా ఆమె వెంటనే చెప్పను సవా ఏష పురుషోన్నర సమయ తస్మాద్ తస్మాదన్నర సమయాత్ అన్యోంతర ఆత్మ ఆ ప్రాణమయ ఇదంతా మీరు చదివారు సో అన్నమయ కోశం చెప్పారు ముందు అన్నమయము అంటే ఫుట్బాడీ ఈ అన్నమయ్య కోశం చెప్పి ఈ అన్నమయమే ఆత్మ అని తెలుసుకో అని చెప్పారు మంచిది అయితే అక్కడితో ఆగిపోకూడదు అన్నమయ్య కోసం చెప్పి అన్నమయమే ఆత్మ అని అక్కడితో ఆగిపోకూడదు ఇంకా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కూడా గాడ్ల పిండి వంట అని ఒక సాంతం ఉంటుంది గాడ్ల పిండి వంట అంటే ఒక యంగ్ లేడీ అప్పుడే తాపడానికి వచ్చిన ఒక యంగ్ లేడీ ఒక అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను మా ఆయనకివాళ సాయంకాలం వచ్చేప్పటికి గాజులు చేసి పెట్టాలనుకుంటున్నాను ఎలా చేయాలో చెప్పండి అని అడిగింది అయితే అమ్మా గాజులు అసలు మినపప్పు నుంచి చేస్తారని కూడా తెలియదు అది మినప్పప్పు నానపొయ్యాలి అని చెప్పింది చెప్పి ఆ తర్వాత అని అనుభవయినపప్పు మళ్ళీ వచ్చింది తర్వాత ఏం చేయాలండి అని వచ్చింది ఇస్తే చూడమ్మా మొత్తం అంతా జాగ్రత్తగా చెప్తాను నువ్వంతా గమనించి అంతా తెలుసుకుని చెయ్యాలి అలాగా ముక్కలు ముక్కలకి కాదు సమగ్రమైన అవగాహనతో చేయాలి మినపప్పు నానిన తర్వాత దాన్ని ఇలా ఇల్లా జాగ్రత్తగా ఆ పొట్టు తీసేయాలి అని చెప్పి ఆ తర్వాత అనేప్పుడు మళ్ళీ లేదు అక్కడ వెళ్ళిపోయి కాఖరికి ఆ కథ ఏమవుతుందంటే గాన్స్ తయారుస్తావు ఏదో అవుతుంది పొందే ఇప్పుడు అదంతా అవుతారు సో ఉపనిషత్తు అలా చదవకపోవడం అన్నం ఆత్మ అని తెలుసుకో వెళ్ళిపోయనుకోండి అక్కడికి చాలా తప్పుగా తేలుతుంది వెళ్ళిపోకూడదు ఎందుకని అన్యోంతర ఆత్మ ఇంకో ఉంది ఆత్ములు ఇది ఆత్మ ఇది ఆత్మ దీనికి లోపల ఇంకో ఆత్ముంది అది అసలైన ఆత్మ అంటే మొదటి ఆత్మ ఏమైంది గౌణమైంది అలా చెప్తారు పాఠం చెప్పే పద్ధతి అలా ఉంటుంది కాబట్టి ఇంకొక ఆత్మ అది ప్రాణమయముగా ఉంటుంది అని చెప్పారు అన్యోంతర ఆత్మా మనోమయ ప్రాణమయ ఆత్మ దగ్గర మళ్ళీ ఆగిపోలేదు దానికంటే కూడా పైకి వెళ్ళి దానికంటే లోపల సూక్ష్మ అంతర అంటే దానికి అధిష్టానము దానికి కారణము దానికంటే సూక్ష్మమైనది దానికి మూలము అయినా ఆత్మ మరొకటి ఉంది అది మనోమయము తస్మాత్ అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ ఇది వికారథే మయత్ప్రవాహే సతీ ఇక్కడ మయట్టులు వస్తున్నాయి మయట్టు ప్రచయాలు మయట్ ప్రచయానికి రెండు అర్థాలు ఉన్నాయి అంటే ఇంతకుముందు మనం చర్చించాం దీన్ని దాన్ని మళ్ళీ తిరగదోడుతున్నాము మయట్టికి వికారార్థం ఒకటి ప్రాచుర్యార్థం ఇంకొకటి వికారార్థము అంటే దాని నుంచి ఇది తయారైంది ఇలాగా ఇప్పుడున్న ఆభరణం నెక్లెస్ ఉందనుకోండి ఇది కనక వికారము బంగారం యొక్క వికారం దాని చేతనే అంటారు హిరణ్యమయమే హిరణ్మయమైంది హిరణ్మయము అంటే బంగారు వికారము బంగారం నుంచి తయారైంది వికారంటే జలమయము అన్నప్పుడు జలం నుంచి తయారైందని కాదు జలం అంతా నిండి ఉంది ప్రాచుర్యార్థం ఇప్పుడు అన్నమయము అన్నప్పుడు అన్నము నుంచి ఇది తయారైంది అన్నం అంతా నిండి ఉందని కాదు అన్నం నుంచి ఈ దేహం తయారైంది వికారము అన్న వికారం అన్నం తింటాము దాంట్లో ఉండే రసమే దేహంగా నిర్మాణం అవుతుంది అన్న రసము అంటే సారము అంటే వికారము అలాగే ప్రాణ వికారము ప్రాణము యూనివర్స్ అంతా వ్యాపించింది దాని యొక్క ఒక వికారము చెయ్యిలా కలిగింది అనుకోండి అదేమిటి ప్రాణ వికారము ఫ్యాన్ కిందో ఎలక్ట్రిసిటీ యొక్క వికారము సో వికారార్థము మనోమయ మనస్సులో థాట్స్ వస్తున్నాయంటే అలా స్మృతి నుంచి వస్తూ ఉంటాయి ఒకసారి తర్వాత ఒకటి అలా వస్తూ ఉంటాయి అవన్నీ వికారములు విజ్ఞానమయ ఏదో ఒకటి తెలుసుకున్నారనుకోండి ముఖ్యంగా మీకు ఒక ఇంటలెక్ట్ అనేది ఒకటి ఉంటుంది దాని యొక్క వికారమే మీరు తెలుసుకునేటువంటి జ్ఞానము అది కూడా వికారమే నాలుగు వికారాలు చెప్పారు తస్మాత్ అన్యోంతర ఆత్మానందమయ అన్నారు అనేప్పటికీ ఇప్పుడు ఈ మయట్టు ఇది వికారం కాదు ఇదేమో ప్రాచుర్యము అని మీరు అంతదాకా మనం అలా అర్థం చెప్పుకుంటూ వచ్చాం అలా ఎందుకంటే వికారమైతే బ్రహ్మ కాదు వికారమైతే బ్రహ్మ కాదు ప్రాచుర్యం అయితే బ్రహ్మ అని ఓకే కాబట్టి ఆనందమయాన్ని బ్రహ్మగా మనం చెప్పాం అందుకోసం ఏం చేసాము వికారార్థాన్ని పక్కన చూసేసి ప్రాచుర్యార్థాన్ని తీసుకొచ్చి పెట్టాం ఆయన శంకరులు ఏమంటున్నారంటే క్వశ్చన్ చేస్తున్నారు ఏడా నీకేం వెళ్ళకూడంగా ఉందా అన్నమయము అంటే అన్న వికారం అంటావు ప్రాణ వికారం అంటావు మనో వికారము విజ్ఞాన వికారము అని ఆనంద ప్రచురము అంటావా అదేమయట్టు కదా ఏమిటి అసలు ఇదేనా అర్థం చెప్పిన పద్ధతి అలాగే నీకు తోచినట్టు నువ్వు చెప్పచ్చా అని క్వశ్చన్ చేస్తున్నావు అంతకుముందు నేను అలా చెప్తే మీరందరూ చక్కగా బుద్ధిమంతుల సలహాలు వచ్చి పాఠాలు విన్నారు ఇప్పుడు మళ్ళీ ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అంతే ఇది చ వికారాథే మయత్ ప్రవాహే సతి మయట్టు ఒకటి కాదు రెండు కాదు ప్రవాహం నాలుగు మయట్లు నాలుగింటికి వికారమే అర్థం చెప్పాం చెప్పి ఆనందమయే అకస్మాత్ అర్ధజరతీయన్యాయన కథమివ మయక సరే వికారార్థాన్ని చెప్పుకుంటూ వస్తున్నావు మేము వింటున్నాము ఆనందం మయా వచ్చేప్పటికి అకస్మాత్ అకస్మాత్ అకస్మాత్ అంటే హేతు చెప్పి చెప్తే అకస్మాత్ అంటారు అకస్మాత్ హేతు లేదు నిష్కారణంగా ఏమి రూలు రైము లేకుండగా అనర్థం అకస్మాత్ అంటే రూలు రైము లేకుండగా ఇప్పుడు ఆనందమయం అంటే వికారం కాదంటది ఇది ఇది ప్రాచుర్యార్థం దీనికి ఇది అంతకుముందు అన్నమయం అది బ్రహ్మ కాదు వికారం ప్రాణమయం బ్రహ్మ కాదు వికారం మనోమయం కాదు ఇక బ్రహ్మ కాదు వికారం విజ్ఞానమయం బ్రహ్మ కాదు వికారం ఆనందమయం ఇదే బ్రహ్మ ఇది వికారం కాదు ఇది ప్రాచుర్యం అదే మయంతా మయట్ అదే మయట్ దీనికి అర్ధజరతీయ న్యాయము అన్నారు అర్ధజరతీయము అంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన సగం ముసలాయినా సగం యవ్వనంలో ఉన్నాడు సగం ముసలి సగం యవతనం అంటే జర జ్వర అంటే ఆయన సగం ముసలివాడు సగం యవ్వనము అది హౌ అయితే వస్తవ ముసలివాడు అవుతాడు అదే వస్తవు యవ్వనంలో ఉంటాడు కానీ సో అలాగే ఈ అర్ధజారతీయ న్యాయం పనికిరాదు ఈ అర్ధజారతీయ న్యాయానికి మరొకలా అర్థం నిస్త కుక్కుట్యాహ అర్ధం పాకాయ అర్ధం అర్థం ఉంది అండాయ అంటే కుక్కుటి అంటే కోడి పిల్ల కోడిపెట్ట ఉంటుంది ఈ కోడిపెట్ట రెండు ముక్కలు చే కత్తితో దాన్ని రెండు ముక్కలు చేసి ఒక సగమేమో కూరండు ఒక సగం అట్టు పెడితే రేపు పొద్దున్నది గుడ్డు పెడుతుంది అని అది ఎలా కుదురుతుంది అలా కుదర కాబట్టి ఇంతవరకు మయట్టుకు వికారము ఇప్పుడు మయట్టు ప్రాచుర్యము ఈ అర్ధజకతీయ న్యాయము సరికాదు అన్నీ వికార అంటే ఏం చేయమంటావు నాలుగు వికారమే చెప్పావు కనుక ఐదోది కూడా వికారమే చెప్పు మరి అప్పుడు అది అర్ధజకతీయం అవ్వదు అది క్లీన్గా ఉంది మరి ఐదోజులు కూడా వికారం చెప్తే మరి బ్రహ్మ నీ బ్రహ్మ ఎక్కడికి పోగా నీకు నేను బ్రహ్మను చూపిస్తా అని